సాత్వికో గుణ ప్రకాశాత్మ ఈ సత్వగుణం ఉన్నదే ఇది చాలా ప్రకాశమే స్వరూపముగా గలది మాం వివేకిత్వమాపాదయం నాకు ఇది మంచి వివేకంగా విషయము నన్ను సామర్థ్యాన్ని నాకుడి కలిగిస్తోంది కలిగించి సుఖే చ నాకు గొప్ప సుఖాన్ని కలిగిస్తోంది ఏమిటి సుఖము రంగురాయి అదేదో నన్ను ఉద్ధరిస్తుందనేటువంటి కన్ఫ్యూషన్లో బతుకుతో దానివల్ల ఏదో సుఖం వస్తుందని ఎదురు చూసి అది రాకపోతే ఈ రాయి కాదేమో ఇంకో రాయి పెట్టుకుంటే వస్తుందేమో అని మళ్ళీ భ్రమపడి దాని మీద ఇంకొకటి చెప్తాడు ఇలా రెండు రంగులు రెండు రాళ్ళు పెట్టుకుంటే తొమ్మిది రాళ్ళు పెట్టుకుంటే వస్తుందని చెప్తాడు అప్పుడు తొమ్మిది రాళ్ల కోసం పరుగులు తీసి వీళ్ళు మహాసుఖంలో ఉన్నారు నన్ను చూడండి నాకే దుఃఖము నేను హాయిగా సుఖంగా ఉన్నా రాయి పెట్టుకోవడం ఈ జంజాటము ఈ తల నొప్పి నాకు లేదు మీరు గమనించారా నన్ను చూడండి నా వేడు ఎక్కడైనా రాయిని గమనించాడు ఐఎమ్ హ్యాపీగా ఇది కూడా బంధమే రాయి పెట్టుకుని వాడి బంధంలో పడ్డాడు రాయి పెట్టుకోకుండా వీడి బంధంలో పడ్డాడు అజ్ఞాన అంధకారం చేత వాడు బంధంలో ఉన్నాడు ప్రకాశమే నాది అనుకుని వీడు బంధంలో ఇది కూడా బలవే ఆ సంగతి తెలుసుకుని ఆ గుణములతోటి మనము దూరంగా ఉండాలి తప్ప ఇది నేనే అనుకుంటే వీడు పడతాడు మళ్ళీ అయితే నేను బంధంలో పడిపోయాను అని మళ్ళీ బెండబెట్టుకోకూడదు ఇంతకుముందు రజోగుణము యొక్క బంధంలో పడ్డాను ఇప్పుడు సత్వగుణం యొక్క బంధంలో నేను పడుతున్నాను అని బెండబెట్టుకున్నాను అనుకోండి నేను అది మళ్ళీ తప్పే అది ఇక్కడ ఉన్న విషయం ఇది తాని సపోజ్ అయితే సపోజ్ అయితే ఏమైనా ఈ ప్రకాశం ఉన్నది కానీ ఈ ప్రకాశం కూడా సత్వగుణ కావ్యమే దీనివలన నేను బంధింపబడ్డాను నేను బొద్ధుడనైనాను అని నేను బెంగపెట్టుకున్నానని పశ్చాత్తాప పడ్డాననుకోండి నేను అప్పుడు ఏమైంది నేను మళ్ళీ ఆ మనస్సు యొక్క ప్రకాశం అనే సత్వగుణావస్థయడల సాక్షిభావాన్ని విస్మరించిపోయి విస్మరించి దానితో మమేకమై మళ్ళీ నేను ఒక ఘర్షణలో పడ్డాను ఏమిటి ఘర్షణ నేను చదువుకున్న చదువే నన్ను బంధిస్తుంది నా వేదాంతమే నాకు చెర అయినది అని అనుకుంటే అది మళ్ళీ బంధమే కూడా బంధమే కాబట్టి సత్వగుణము యొక్క ప్రకాశాన్ని మెచ్చుకుని దాన్ని కౌగలించుకునే మమేకమయ్యేటువంటి సందర్భము ఉండరాదు తమో గుణము యొక్క అజ్ఞానము చోద అజ్ఞానము మమేకమయ్యి పశ్చాత్తాప కొడుతూ వ్యక్తిస్తూ కూర్చునేటువంటి సందర్భం కూడా ఉండరాదు ఘర్షణ ఉండరాదు కాన్ఫ్లిక్ట్ ఉండరాదు సత్వగుణమైతే గర్వము అహంకారము ఇత్యాదులు ఉండరాదు నాకు గర్వం వచ్చేస్తుందేమో అనే భయము ఉండరాదు తమో గుణమైతే నేను మూర్ఖుణ్ణి అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా తనని తానే తిట్టుకుంటూ పరిస్థితి ఉండరాదు అంచేతనే మీరు గమనించారో లేదో నా దగ్గరికి విద్యార్థులు వచ్చినప్పుడు విద్యార్థులు కానీ పెద్దలు వస్తూ ఉంటారు నాతోటి ముందేమంటారంటే స్వామీజీ మీరు మహాత్ములు జ్ఞానులు మేము అజ్ఞానులము మీకు దండము అని మొదలు పెడతారు మేము అజ్ఞానులు అని మొదలు పెడతారు ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు మేము అజ్ఞానులు అండి అని మొదలు పెడతారు నేను అంటాను మీరు అజ్ఞానం అయితే ఇంకా మీ దారి మీద ఉండండి నా దారి పోతాను మళ్ళీ మీకు నాకు ఈ సంబంధం ఎందుకు కాదండి మీ గీతం ఏమి వింటాం మరి మీరు అజ్ఞానం అయితే గీతం ఏమి అజ్ఞానంలో మీకు దండం పెడతాం ఇంకా అజ్ఞానం దండం కూడా పెట్టడం అనవసరం మీరు ఎవరైనా జిజ్ఞాసువులైతే దండం పెట్టండి జిజ్ఞాసులు అయితే క్లాసుకి రండి కాదండి అజ్ఞానంలో ఉండండి మరి ఇంకా క్లాసు కూడా అనవసరం ఇలాంటి అతి వినయం ధూర్త లక్షణం అని ఒక సాబిత అవుతుంది ఐ వుడ్ నాట్ సే అది ధూత లక్షణం అని ఈ సందర్భంలో ధూత లక్షణం అని నేను అన్నా కానీ మేము అజ్ఞానం మేము అజ్ఞానంలో అలా రెట్టిస్తుంటే అది అతి వినయం దగ్గరికి వస్తుంది స్వామీజీ మీకు భిక్షిస్తున్నాం మేమైనా అపరాధం చేసేస్తున్నాం అని ఏ అపరాధం చేయట్లేదండి కాదండి మేమేదో అపరాధం చేస్తూనే ఉండుంటాం అంటే మీరే అపరాధం చేయట్లేదు ఫ్రీ బీ ఫ్రీ డోంట్ హ్యావ్ కాన్ఫ్లేస్ బీ ఫ్రీ మీకు అజ్ఞానం ఏం లేదు మీకు అజ్ఞానం ఉందని తెలిసిందా తెలిస్తే మీరు జిజ్ఞాసులు కాదు తప్ప అజ్ఞానులు కాదు కాబట్టి మహాత్ముని దగ్గరికి వెళ్ళి దండం పెట్టేప్పుడు నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పాతకుండను ఎందుకు పనికి రానివాణ్ణి అజ్ఞానిని దాసుని కింకరుణ్ణి ఎందుకు పనికి రానివాణ్ణి అని దండం పెట్టడం చాలా తప్పదు స్వామి రామతీర్థే ఉండాలంటే మనం ఐదారు సంవత్సరాలు నేను దాసులను కింకరులను అనే దండాలు పెట్టి దేవుడికి దేవుడు బ్రిటిష్ రూపంలో వచ్చి మనల్ని దాసులుగానే నిలబెట్టినాడు అని చెప్పారు ఆయన కాబట్టి ఈ కింకర దాస అనే పదాలు ది ఆర్ నాట్ యాక్సెప్టమ్ ఏదైనా ఒక సెన్స్లో మీరు వాడిపోయూ నేను వచ్చి ఐఆర్ నాట్ బట్ మీరు నేను దాసుని దాసుడికి దాసుని దాసాను దాసుడికి దాసుని ఇలా మొదలుపెట్టానంటే యూఆర్ కండెమింగ్ యువర్ సెన్స్ ఎందుకు మీరు దాసులు అంటే నాకేమీ జ్ఞానం లేదు జ్ఞానం మీకు లేదా బుద్ధికి లేదా బుద్ధికి లేదు మీరు బుద్ధి కానీ కాదు మీరు ఆత్మస్వరూపు కాబట్టి మీరు అజ్ఞానం లేనిదే కాదు సంసారంలో దుఃఖపడుతూ ఉంటాము దుఃఖం మీకు లేనే లేదు ఉంటుంది దుఃఖం మీకు లేనే కాబట్టి సాధకులు తమ స్వరూపము యొక్క చక్కటి వివేకములు కలిగి ఉండాలి తప్ప ఈ సత్ప్రజిస్తమో వికారములు ఏవైతే ఉన్నాయో వీటితో తాదాత్మ్యమును చెందరాదు దట్ ఈస్ ది మెసేజ్ ఇతి తాలిద్వేష్ అసమ్యక్ దర్శిత్వేనా అంటే ఎవడైతే నన్ను ఈ సత్వగుణం బంధించేస్తోంది నాకు వ్యాకరణంలో మంచి పాండిత్యం ఉన్నది నేను వ్యాకరణానికి కైంకరణలు అయిపోయాను ఈ వ్యాకరణమే నన్ను పురుషార్థం నుంచి పడగొట్టేసింది అని ఎవడైనా అనుకుంటే వాడు సమ్యగ్దర్శి కాదు వాడు సమ్యగ్దర్శి కాదు వాడు అసమ్యగ్దర్శి ఒక ఆయన ఉన్నారు నాకు వ్యాకరణం అంటే వైరాగ్యం పుట్టేసిందండి అన్నాడు నేను నాకు వ్యాకరణం అంటే వైరాగ్యం అక్కర్లేదండి డబ్బు ఏమైనా వైరాగ్యం పుట్టిందేమో చెప్పండి అన్నాడు ఆ డబ్బు మీద వైరాగ్యం పుట్టలేదు వ్యాకరణం మీదే వైరాగ్యం పుట్టింది ఇలాంటి అతి తెలుగు చేయి చూసారా వ్యాకరణం సత్వమా డబ్బు మీద లోభము రజోగుణము కాబట్టి సత్వగుణం మీద వ్యాకరణం మీద వైరాగ్యం పుట్టకర్లేదండి ఇది నా స్వరూపంలో భాగము కాదు అలా ఉండనివ్వండి అది ఎక్కడుందో అలా ఉండనివ్వండి లోభము ఇది కూడా నా స్వరూపంలో భాగము కాదు అలా ఉండనివ్వండి లోభము ఉన్నది నేను లోభం కాను లోభము ఈ బుద్ధి ఎందుకు అని దాన్ని సాక్షిగా మీరు దర్శించండి అయ్యో నేను లోభినైపోయాను పాపినైపోయాను అని అనుకోదు లోభము కలదు ఒకప్పుడు మనం ఒక చోట ఎంతో ఉదారంగా ఉంటాం ఇంకో చోట చాలా లోభంగా ఉంటాం ఎవరో నేను కష్టంలో ఉన్నాను ఏదైనా ఇవ్వండి అంటే వెయ్యి రూపాయలు ఇస్తాం ఇంకొకడు ఏదో వంకాయ దగ్గర పది రూపాయలు అంటే ఐదు అంటే మొదటి సందర్భంలో సత్వగుణము మంచిగా రెండో సందర్భంలో రజోగుణం బాగా పనిచేస్తున్నాం అన్నమాట సరే ఈ వెయ్యి రూపాయలు కూర్చుని ఒకరు వెళ్ళిపోయాడు ఈ వంకాయ ఏదో వేరే వెళ్ళిపోయాడు అప్పుడు నేను ఒంటరిగా కూర్చుని అయ్యో నా బొతికిల్లా అయిపోయింది ఒక అరగంటలో సత్వగుణం ఉంది అంచతనే నేను వెయ్యి రూపాయలు ఇవ్వగలిగాను మళ్ళీ నెక్స్ట్ అరగంటలో నా మీద రజోగుణం వచ్చేసింది దుఃఖపడి నేను ఇలా లోహంలో పడిపోయాను అది అది కాన్ఫ్లిక్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక చిరునవ్వు నీ చూడయ్యా ఈ మనస్సు ఎలా ఉందోను ఓ పావుగట్ట క్రితం సత్వగుణంలో ఉండింది ఇప్పుడు మళ్ళీ ఇంకో పావుగంట రజోగుణంలో పడింది ఈ మనస్సు ఇలా ఉంటుంది సుమా దీన్ని నమ్ముకోవడానికి లేదు ఇది ఎలాగా ప్రవహిస్తూ ఉంటుంది మనం సాక్షిరూపంగా ఉడాల్సిందే అని తప్ప దాని విషయంలో కాన్ఫ్లిక్ట్లో పడరాదు ఒకవేళ కాన్ఫ్లిక్ట్లో పడితే వాడు అసమ్యశి ఆత్మతత్వము తెలిసినవాడు కాదు తదేవం గుణాతీత నవేషి సంప్రభుక్తాని దీనికి అర్థం ఒకటేనండి నేను తాత్పర్యం కంటే గుణాతీతుడు ఘటిల్లిన వాటి ఎడల ద్వేషమును కలిగి ఉండదు ఏది ఘటిల్లితే దానిని యాక్సెప్ట్ చేస్తాడు తప్ప ద్వేషమును కలిగి ఉండదు ద్వేషము అంటే విరోధించడం ఎప్పుడైతే మీరు విరోధిస్తారో ఒక ఘర్షణ నిర్మాణం అలాంటి పొరపాస్తాయి జ్ఞాని చేయడం ఇప్పుడు మీకు అవసర డైగ్రెస్ అని మీరు అనుకున్నారనుకోవచ్చు నన్ను ఎవరో అడిగదు ఎవరో కష్టంలో ఉంటుంది నన్ను ఇమోషనల్ డిస్ట్రెస్ అని అంటారు మంచి సైకాలజీ ఇమోషనల్ డిస్ట్రెస్ అంటే మానసికంగా కృంగిపోగుతా అనేది ఉన్నది ఉంది పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇట్ పీపుల్ హ్యావ్ ది ప్రాబ్లం మానసికంగా కృంగిపోగుతా అనేది కలదు దీన్ని మీరు ఏదైనా మీరు హెల్ప్ చేస్తారా అని అడిగారు అంటే చూడండి హెల్ప్ అంటే ఏమిటి హెల్ప్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి మీ అభిప్రాయం ఇప్పుడు ఆకలిగా ఉంది భోజనం పెడతారా అని అడిగారు అనుకోండి పెడతాను అసలు భోజనం అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే ఏముందండి మీకు చపాతి ఉంటే చపాతి అన్నం ఉంటే అన్నావు కూర పప్పు పులుసు ఏదైనా నాకు పర్వాలేదు మీరు ఏదైనా లడ్డూ లాంటివి పెట్టినా కూడా నాకు ఏదైనా అభ్యంతరం కాబట్టి భోజనం అంటే ఎలా ఉంటుందో మీకు ఒక కల్పన కలగదు కాబట్టి నేను అడుగుతా భోజనం అంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నావు అంటే మీరు ఇలా చెప్తారు అదేవిధంగా అయ్యా నేను మానసికంగా కురింగిపోయి ఉన్నాను మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వండి అంటే నేను నేను అడిగాను అన్న రైతులు ఒకరు అడిగితే నేను అడిగాను అందుకే మీకు ఊహించి చెప్తున్నాను అడ్మినిస్ట్రేషనే ఇదంతా సత్యాలనుకోట్ట కథలన్నీ కల్పితా సో నేను అడిగాను చెప్పండి మీరున్నాను సలహా ఇవ్వమంటున్నారు సహాయం చేయబోతున్నారు ఏ విధమైన సలహా నేను అపేక్షిస్తున్నారు ఏ విధమైన సహాయాన్ని మీరు అపేక్షిస్తున్నారు అంటే నేను ఏదైనా మంత్రం ఇస్తారా నేనున్నాను మీకు ఆల్రెడీ ఏదైనా మంత్రం ఉండ ఉంది అదే సరిపడుతుంది కొత్త మంత్రం కల కదా మరి ఆ మంత్రం చేస్తూనే ఉన్నానండి మరి నాకు మానసికంగా తొలగిపోవడం మరి పరిష్కారం కాలేదు కదా మరి అలా చెప్పండి కాబట్టి మీకు ఇప్పుడు కావాల్సింది మంత్రం కాదు కదా ఎందుకంటే మంత్రం ఉండనే ఉంది కదా కాబట్టి డోంట్ ఆస్క్ ఫర్ అనదర్ మంత్ర గాయత్రి చేస్తూ ఇంకో మంత్రం గురించి అడిగేటంటే వారికి ఏమేమి ఇష్టం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి పోనీ సాయత్తు ఏమైనా ఇస్తారా నేను ఇవ్వను నాకు సాయత్తులు తెలియవు అదంతా కూడా అజ్ఞానం అనేది దృఢమైన నమ్మకం దృఢమైన నమ్మకం కాదు మళ్ళీ నమ్మకం అంటే మళ్ళీ ఐ ఐఎం వెరీ షూర్ అబౌట్ సాయత్తులు ఏమీ కాదు పోనీ ఏదైనా విభూతి మంత్రించిస్తారా మరి ఏం చేస్తారు నేను చేసేది మీకు అవసరం మీకు కదా ఇప్పుడు ఆకలిగా ఉండి మీరు పేజా పెట్టండి అంటే నా దగ్గర లేదు పేజా అయితే మరి మీరేం చెప్తారు చూడు ఇమోషనల్ డిస్ట్రెస్ ఎందుకు వస్తుందో చెప్తారు అది చెప్పండి చెప్పండి చిట్ట ఏం చేస్తావు తెలుసుకుంటారు తెలుసుకుంటే ఆ తెలుసుకోవడని చేతనే మీకు ఇమోషనల్ డిస్ట్రెస్ క్రమంగా దూరమవుతుంది అని చెప్పంటే చెప్పండి చూడండి ఒకటి ఘటిల్లినది సంప్రవృత్తాన్ని నవేష్టి ఒకటి ఘటిల్లినది ఒక ఘటన ఘటిల్లినది ఇప్పుడు ఈ ఘటన ఘటిల్లిన తరువాత ఇది నేను ఒప్పుకోను నేను దీనిని స్వీకరించను ఇట్ కెనాట్ హ్యాపన్ లైక్ దాట్ దాన్ని ఏమంటారంటే రిజెక్షన్ అంటారు సైకాలజీలో ఇక్కడ ద్వేష్ రిజెక్ట్ రిజెక్ట్ చేయటం నో విట్ కెనాట్ దెన్ రిసెంట్ వీడు నో అన్నంత మాత్రమే అది చెరిగిపోతుందా అలాగే ఉంటుంది అది మరింత దృఢంగా ఉంటుంది అక్కడ నో అన్న కారణంగా కాబట్టి రిసెంట్మెంట్ అంటే ఏమిటి కేవలమైన వ్యతిరేక భావన రిసెంట్మెంట్ దాని వలన డిస్ట్రెస్ రిజెక్ట్ రిసెంట్ లీడ్స్ టు డిస్ట్రెస్ దేనిని కల్పితమైన దానిని రిజెక్ట్ చేయడం కాదు కల్పితమైన దాన్ని రిజెక్ట్ చేస్తే తప్పేం లేదు అయితే రాబోయేదాన్ని అడ్డుకుని మీరు రిజెక్ట్ చేస్తే తప్పేం కాదు ఇప్పుడు పైనుంచి ఏదో పడబోతోందండి ఏదో పడబోతోంది వెంటనే ఏం చేస్తాం మనం పక్కకు జరుగుతాం అంతేగాని నేను రిజెక్ట్ చేయను పడినా పడినా అని అలా నిలబడతాను కానీ ఇది అలా కానీ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ వేర్ సిటింగ్ దాన్ని రిజెక్ట్ చేయటం రిజెక్షన్ నుంచి రిసెంట్ చేయటం లీడ్స్ టు ఇమోషనల్ డిస్టర్స్ ఓకే ఇప్పుడు మీకు సమస్య ఏంటి చెప్పండి మాకున్నాడు పరీక్షలో పాస్ అవుతాడు అనుకున్నాం ఫెయిల్ అయినాడు దానివల్ల ఇమోషనల్ డిస్టెస్ ఓకే మీరు రిజెక్ట్ చేసి రిసెంట్ చేయటం వల్లనే అలా అయింది ఇప్పుడు ఏం చేయమంటారు యూ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ కుడాడు మంచి కూడాడు మన స్వంత కొడుకు దాని గురించి దుఃఖించాల్సిందేమో మనకు వెళ్ళాడే పైవాడేం కాదు మనం ప్రేమించాలి ఫెయిల్ అయితే ఐ యాక్సెప్ట్ ఇంకోసారి పాస్ అవుతాడు లేకపోతే ఈ సబ్జెక్ట్ మానేసి ఇంకో సబ్జెక్ట్ పాస్ అవుతాడు లేకపోతే అది పాస్ అవుతామంటే బిజినెస్ చేసుకుంటాడు నేనేదో చూస్తాను ఏదో ప్రారంభాధీనంగా ఏదో ఏదో అవుతాడు ఎవరి బికమ్ సంథింగ్ అట్లే పక్కింటి వాడు పాస్ మా కొన్నాడు పాస్ అవ్వలేదని రిజెక్ట్ చేసి రీసెప్ట్ చేస్తే మానసికమైనటువంటి దుఃఖమే విధుంది కాబట్టి యాక్సెప్ట్ మిమ్మల్ని ఏది యాక్సెప్ట్ చేయమంటున్నాము పరీక్షలు రాక పరీక్షలు అవ్వకముందు చదువుకోద్దు ఫెయిల్యర్ యాక్సెప్ట్ చేయమంటలేదు మీరు అది గమనించండి పరీక్షల ముందు చదువుకో పరీక్షల ముందు ప్లేస్ దీని యాక్సెప్ట్ చేయమంటలేదు నేను పరీక్షలు అయిపోయే రిజల్ట్ వచ్చింది ఫెయిల్ అయ్యాడు యాక్సెప్టెడ్ డోంట్ రిజెక్ట్ డోంట్ రిసెక్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఒక తల్లికి నలుగురు గొంతులు ఉన్నారు చికాగోలో ఆమె భర్తకి ఒక ఒక డిజార్డర్ ఉంది సమ్ నెర్వస్ డిజార్డర్ ఇదో న్యూరో న్యూరో డిజార్డర్ ఏదో ఉంది అది జెనెటిక్ లక్షణం ఉంది ఆ డిజార్డర్ అది మధ్య వయస్సులో దాకా కూడా అది బయటపడదు వృద్ధాప్త్యం యాభైయో సంవత్సరం వచ్చేప్పటికీ ఆ న్యూరో డిజార్డర్ బయటకు ఆయన యాభై ఏళ్ళు వచ్చేప్పటికే నలుగురు కొట్టుకులు కుట్టారు కాపర్ వదిలికేసాడు యాభై న్యూరో డిజార్డర్ బయటపడింది డాక్టర్ దగ్గరికి వెళ్తే డిజార్డర్ ఉంది అండ్ దట్ ఈస్ ఫ్యాటర్ అతను వితిన్ త్రీ ఫోర్ ఇయర్స్లో పోయినాడు ఆ రోగంతో ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నాయి అది జెనెటిక్ ఇది ఎవరికైనా రావచ్చు ఆమె జాగ్రత్తగా వెళ్ళమని చదివించుకుని పెద్దవాణం చేసి ఆమె కూడా కాపడి ఆమె జీవిస్తారు ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే అమెరికాలో మళ్ళీ చేసేసుకుంటారు ఇక్కడ ఒకసారి మిస్ అయితే ఇంకా మిస్సే ఇంక మళ్ళీ మిస్ చేసుకోవడం అనేది ఒకసారి మిస్ అయితే ఇంకా మిస్ అక్కడ మిస్సెస్ పోయాడు మిస్సు మళ్ళీ పెళ్లి చూసుకుంటే మళ్ళీ మిస్సెస్ వాడు మళ్ళీ పోయాడు లేకపోతే వెళ్ళిపోయాడో మళ్ళీ మిస్సు మళ్ళీ పెళ్లి చూసుకుంటే మిస్సెస్ ఇక్కడ మిస్ అయితే మిస్ నర్మీ మిస్ ఎనివే సో ఆవిడ వీళ్ళతో ఆవిడకి అరవై ఏళ్ళు డబ్బ ఆవిడకి పెద్ద కొడుక్కి యాభై ఏళ్ళు వచ్చాయి టిగా ఇ విత్ ఇన్ త్రీ ఇయర్స్ పోయి రెండో కొడుకు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు కాలం గడుస్తుంది మళ్ళీ వీరికి యాభై యాభై అంటే వచ్చే ఇంపార్టెంట్ మూడోకుడు నాలుగోకు లోకంలో చాలా దుఃఖాలు ఉంటాయి ఆమె ఇట్ సీమ్స్ దట్ ప్రారంభంలో యాక్సెప్ట్ చేయలేకపోయింది ఈ ఈ పరిస్థితి కానీ క్రమంగా షీ యాక్సెప్టెడ్ అండ్ ది సేట్ షీ డైడ్ పీస్ఫుల్ అవి కూడా పోయింది నార్మల్గా పోయింది అది పోనీ పోయిన సమయంలో అవి శాంతంగానే ఉంది తప్ప ఏడుస్తూ దుఃఖిస్తూ పోలేదు శాంతంగానే ఉంది షీ క్సెప్టెడ్ థాట్స్ విష్ షీ కాబట్టి సంసారం యాక్సెప్ట్ చేసిందంటే అర్థమైన తెలుస్తుందండి అట్లీస్ట్ ఇన్ దట్ ఏరియా ఆవిడ గుణాతీత బాగా అయినది ఆవిడ గుణాతీత స్థితికి వెళ్ళిన ఇంకనే యాక్సెప్ట్ చేయలేదు ఎంతోమంది తల్లులు ఎన్నెన్నో దుఃఖాలను అలా యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయడానికి మెకానిజంస్ ఉన్నాయి ఇదంతా కర్మఫలము అనేది ఒక మెకానిజం ఇ ఇట్స్ ఏ షాక్ అబ్జర్బర్ అంట అంతా కర్మఫలము మనం చేసుకున్న కర్మ వల్లే మనం చూజామా పెట్టామా ఏ కర్మ వల్ల ఏ కర్మ సిద్ధాంతం ఉంటే ఏదో పెద్ద ముందు చెప్తా దట్ ఇజ్ నాన్ ది పాయింట్ మనం చేసుకున్న కర్మ వల్ల ఈ ఫలం మనకు వచ్చింది ఇట్స్ షాక్ అబ్జర్బర్ అది ట్రూయా ఫాల్సా దట్ ఇజ్ నాన్ ది పాయింట్ ఇట్ హెల్ప్స్ యూ టు యాక్సెప్ట్ ఇట్ హెల్ప్స్ యూ టు యాక్సెప్ట్ లేకపోతే వీళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది వాళ్ళ వల్ల వచ్చింది అంటూ మనం రీసెంట్మెంట్ తోటి పెట్టుకుంటాం దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ ఇలాంటి అది తెలివైన పని కాదు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయటానికి కర్మ ఫలము అనే మాట చాలా బలంగా ఉపయోగపడుతుంది రెండవది మంచైనా చెడైనా ఈశ్వరుని యొక్క ప్రసాదమే అని ఈశ్వరుని ఎత్తు మీద పారేస్తే మనకి శాంతి లభిస్తుంది ఈశ్వరుని ఎత్తు మీద పారే మనకి శాంతి వస్తుంది ఈశ్వరుడు యొక్క మనం కొంచెం బరువు కూడా మొయ్యారు కాబట్టి మన బరువు అంతా తీసుకెళ్ళి దేవుడి మీద పాలిస్తే సరిపడాలి మంచి అయినా ఆయనే చెడైనా ఆయనే నాదేమీ లేదు డేర్ ఫర్ ఐ యాక్సెప్ట్ ఈ రకంగా ఏదో ఒక ప్రిన్సిపుల్ పట్టుకునే శాఖ ద్వారా ఉపయోగించుకునే ప్రమాద అంటే హానిని కలిగించే దుఃఖాన్ని కలిగించేటువంటి ఘటనలను విరోధించకుండా యాక్సెప్ట్ చేయుంత and the principle the principle of acceptance sure. in he amantaar untay english lo accept what is unnadani accept ipudu oka vidyarthu untadu inko rendu alllo parikshalu undayi manavu kashtapada chaduvukoledu anukova ee rendu alllo manu kashtapada pokothey avuntundi fail avtadu so all right i accept failure that is not what i am saying okay ఎట్ ఈజ్ నాట్ వాడే అలాంటి అలాంటి మీరు రాంగ్ డైరెక్షన్ ఇవ్వద్దు సుమా ఎట్ ఈజ్ నాట్ వాడే అంశ అది తప్పది పరీక్షలు కష్టపడ్డాను నేను చాలా కష్టపడ్డాను రాసే సెలెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు సీఏ ఉంటుంది సీఏ ఫస్ట్ టైం ఎవరు పాస్ కాదు ఎందుకో తెలుస్తున్నా వాళ్ళు సిఏ నిర్వహించేటువంటి సంస్థ ఏదో ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని దాంట్లో డిసైడ్ చేశారు ఫస్ట్ అపేరెన్స్లో ప్రతివన్నీ ఫెయిల్ చేసేటే వాడు సాక్షాత్తు బృహస్పతి వచ్చి కష్టపడి చదివి రాసినా కూడా ఫస్ట్ అపేరెన్స్లో ఫెయిల్ చేయండి మళ్ళీ కదా మనం అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ని మీరు వెళ్తే ఫస్ట్ అపేరెన్స్లో ఈ ఫెయిల్స్ ఏదో వంక ఫెయిల్ చేసేస్తాం అక్కడ ఇలాగ రంధ్రాలో అయ్యే ఉండవు గ్రంథం ఇస్తానంటే జైల్లో పెడతారు కానీ ఇస్తానున్నామని పుచ్చుకునేవాడు వాడు ఎవడో పుచ్చుకోడు ఏమో ఫెయిట్లు పెడతాడు మీరు మాట నమ్మకపోతే నేనేం చేయలేను ఇంటికి వెళ్తా కనుక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ చేస్తాడు వీడు ఫెయిల్ చేసి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు పెద్దవాళ్ళు చెప్పారు కాదు ఒక నువ్వు ఏడవడం మానేయమా నీ సెకండ్ అటెంప్ట్లో ఆయన వాస్ చేస్తాడు ఆయనే వస్తాడు మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకొకటి వస్తాడు అదర్వైజ్ ఆయనే వస్తాడు నీ నీకు ఆయనే వస్తాడు మళ్ళీ ఆయన వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది నేను సెకండ్ అటెంప్ట్లో ఫేస్ చేస్తాను నువ్వు ఏడవడం అంటే ఇది ఇట్ లైక్ దాట్ ఎస్ సో ఏడవడం మానేస్తాను కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో సీఏ ఫెయిల్ అయిపోయింది కాబట్టి యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ నేను చెప్తున్నాను అది రిజల్ట్ వచ్చాక యాక్సెప్ట్ చేయబడుతున్నాను రిజల్ట్ రాజకీయ చూడవడం మానేమని కాక నేను చెప్పింది ఎనీవే సో నా ద్వేష్టి సంప్రభుత్వాన్ని ద యాక్సెప్టెన్స్ ప్రిన్సిపల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ వాట్ యాక్సెప్ట్ వాట్ ఈజ్ స్నానం చేయలేదు ఒళ్ళంతా మురికిగా ఉన్నది ఐ యాక్సెప్ట్ నో హెరీనాడు వాడే అంశం డోంట్ టేక్ బాక్ You what know What What I am saying. What happened? What is? You accept. ట్ హెండ్ యత్వికాదిపూరుష సాత్వికాదికార్యా ఆత్మానం ప్రతి ప్రకాశ్య నివృత్ని కాంక్షతీత నివృత్తి కాంక్షతీ ఇర్థ ఇప్పుడు సాత్విక గుణం సత్వగుణం అధికంగా ఉన్న ఒకడున్నాడు వాడికి ఆ సత్వగుణ ప్రభావం వల్ల ప్రకాశము అంటే జ్ఞానము విషయాలని తెలుస్తూ అటువంటి పరిస్థితి ఉంటుంది అది ఉంటే ఉత్సాహంగా ఉన్నాడు కానీ ఆ సత్వగుణం నెనచ్చిపోయిందనుకోండి అది వెనక్కి పోయి తర్వాత ఏమొచ్చింది రజోగుణం వచ్చింది అప్పుడు ఏం చేస్తాడంటే అదే అదే సత్వగుణం పోయిందే రజోగుణం వచ్చేసిందే అని దుఃఖపడతాడు మళ్ళీ నాకు ఆ సత్వగుణమే కావాలి అని కోరుకుంటూ ఉంటాడు అది తప్పు ఉదాహరణ నన్ను మెడిటేషన్ చెప్పమంటూ ఉంటాను నేను అంటాను చూడండి మెడిటేషన్కి ఉదయం పూట అనుకూలంగా ఉంటుంది ఏమో ఏడు గంటలకి ఆరున్నరకో ఏడుకో మెడిటేషన్ పదింటికి వస్తా వచ్చి మెడిటేషన్ చెప్పండి సార్ అంటే చూడ మెడిటేషన్ వర్కౌట్ కాదు ఎందుకంటే అది మీ అధీనంలో ఉండదు మనస్సు యొక్క అధీనంలో ఉండదు ఉదయం ఏడున్నర ఎనిమిది లోపు మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అందరికీ ఇంకా గృహస్థుల ఏది సన్యాసు లేదు కొంచెం హెచ్చుటంపుల్లో అలా ఉంటుంది అందరికీ పదే ఎప్పటికీ రజోగుణంలో పడిపోతుంది మనస్సు కాబట్టి ఇప్పుడు నేను మీకు మెడిటేషన్ చెప్పాను అనుకోండి రజోగుణ సందర్భంలో అది మీకు వర్కౌట్ కాదు అప్పుడు మీకు ఏమవుతుందంటే మెడిటేషన్ మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఏర్పడుతుంది లేకపోతే మీరు ఏమనుకుంటారు ఈయన మెడిటేషన్ కాదు అక్కడికింకెవలో ఏదో మెడిటేషన్ అట్టు పరిగెత్తాం మంచిదే ఇంకో మంచిదే అయితే పర్వాలేదు మళ్ళీ స్వయం కన్ఫ్యూజుడ్ వాళ్ళ అయితే మటుకు పడతారు ఏదో ఇక్కడి అక్కడికి లేచిందనో అక్కడి నుంచి ఇక్కడికి దిగిందనో అలాంటి దాంట్లో పడతారనుకోండి ఇంకా అయిపోయిందంటే ఖర్చు అయిపోయింది మరి జీవితం అంతా పైకిల్వ్వడం కిందకి దిగడంతో సరిపడుతుంది డ్యాపెన్స్ లైక్ డ్యాప్ కాబట్టి సత్వ అయ్యో పదైపోయింది సత్వగుణం వెళ్ళిపోయిందే రజోగుణం వచ్చేసిందే అని సత్వగుణం వెళ్ళిపోయినందుకు మళ్ళీ సత్వగుణం వస్తే బాగుండదు అని కోరుకున్నాడు అనుకోండి ఇప్పుడు దాన్ని ఏమంటారు ముహూర్త అని వెళ్ళిపోయిన దాన్ని తిరిగి రావాలని కోరుకుంటున్నాడు అలా కోరుకోకూడదు ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం రావాలి అని కోరుకోకూడదు ఎందుకంటే ప్రతి సంవత్సరం రావాలంటే కష్టం పెళ్ళి కాకుముందు ప్రతి సంవత్సరం వస్తుంది పెళ్ళి రెండు టికెట్లు పోవడం దాంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి అమెరికాలో కొత్తకాలం వాడికి ధనము ఉన్నది లోహము ఆ సొసైటీస్ మనుషులు స్వార్థ పరులుగా తయారు చేస్తాడు ఆ సొసైటీలో అలాంటి సోషల్ లైఫ్ అలాంటి ఇండియాలో ఉంటే అంత స్వార్థ పరుడు కాలేదు ఇక్కడ అక్కడ అంతలా ఉండదు అక్కడ లైఫ్ ఎలాస్టిక్ లైఫ్ అని కనుక వాడు డబ్బు మీద వ్యామోహం దొరుకుతుంది తర్వాత తల్లిదండ్రులతో దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడంటే తల్లిదండ్రులతో ఉండే అనుబంధం కూడా తగ్గుతుంది కాబట్టి వాడికి ఏడాది జరిగిందని రెండేళ్ళకి ఒకసారి చాలు అని అనుకుంటాడు అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఇక్కడ నుంచి మనం అదుపు వాడు రాలేదు వెళ్ళిపోయాడు రాలేదు రాలేదు రాలేదు అని అలా చేసుకోకూర్చోకూడతాడు ఇంటికి వెళ్ళాడు అక్కడ సుఖంగా ఉన్నాడే సంతోషిస్తాడు తర్వాత వస్తాడు వాడు పదిహేను రోజులు సెలవు పెట్టుకుని వస్తారు టూ అండ్ ఫోర్ టికెట్లు కొనుక్కుని లాగా ప్రయాణం అలా కాదు ఇక్కడ రైలు టికెట్లు లేదు అటువంటి పరిస్థితి పూర్వం అయితే సంచసీలు రైలు పెట్టిన ఇప్పుడు అలాగ పదిహేను రోజులకు వస్తాయి దీంట్లో మూడు రోజులు నాలుగు రోజులు జెట్ ల్యాగ్లోకి పోతుంది ఏదో ఇండియాలో చేయాల్సిన స్పెషల్ పనులు పూర్తి కాకముందే వాళ్ళు వెళ్ళిపోయే డై వచ్చేస్తుంది అయ్యో వెళ్ళిపోతున్నాడే వెళ్ళిపోతున్నాడే అని చూసా కూర్చుంటాయి ఏమైనా మనందరం కట్టకట్టుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి గేటు దాకా వెళ్తా కూడా వెళ్ళాలి వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు ఆ అసలు ప్యాసింజర్కి లోపలికి వెళ్ళడానికి చూడకుండా అసలు ప్యాసెంజర్కి చోటు ఒకసారి నేను పెద్దగా ఐకపెట్టాను ఏ లుఫ్తాన్సా ఎక్కడ ఎక్కడ రమ్మంటా అని పెద్దగాకబెట్టాను అక్కడి నుంచి వాడేవాడు లుఫ్తాన్సా అవునా ఇలా ఇలా సందులోకి తీసుకెళ్ళాడు ఎందుకంటే మెయిన్ డోర్ అంతా క్లోజ్ చేస్తాడు జములు నన్ను వెళ్ళవే వాళ్ళు సామాన్ పట్టు అప్పుడు ఆ లుఫ్తాన్సా ఏజెంట్ గమనించి వాటి దాన్ని సేపు నా సామాన్ పట్టుకుని ఒక తోసుకుపోయాడు లేకపోతే నేను బయట అలా వేడమోహం విషయం చూస్తూ ఉంటాను వీళ్ళందరూ అక్కడికి తయారు ఎందుకంటే కొడుకులని కోటాళ్ళని అల్లుళ్ళని పంపించడం అనమాట అదంతా రైలుకి వాళ్ళు పది మంది ఉంటే చూసి వాళ్ళు యాభై మంది ఉంటారు ప్లాట్ఫామ్ మీద పిచ్చి పీపుల్ ఆర్ క్రేజీ సివిక్ సెన్స్ దానికి దానితోడు సివిక్ ఆసక్తి ఎక్కువ సివిక్ తక్కువ అలా ఉండకూడదు వెళ్ళి వాళ్ళు వెళ్తారు ఎంతవరకు చూస్తారు అలా అలా ఎంతవరకు చూస్తారు ఈ రకమైన ఆసక్తి చాలా తప్పు కాబట్టి ఓయిపోతూ ఉంటుంది లెట్ ఇట్ గో నివృత్త అని నా కానిషక్తి అలాగే మనస్సులో బయటికి చెప్పాను ఇప్పుడు మనస్సులోకి రండి మనస్సులో సత్వగుణం ఉన్నది చక్కగా మనస్సు పనిచేసింది చదువుకున్నాను ధ్యానం చేసినాను ఇప్పుడు మనస్సు పనిచేయట్లేదు ఏమిటైలా ఉంటుంది నా స్వరూపంలో నేను మీరు ఇచ్చి వింటాను ఇది పెద్ద చర్చి దీంట్లో ఈ చర్చిలో సారమేమిటంటే ఈ వినడానికి చాలా చిత్రంగా ఉంటుంది నేను చెప్పబోయే ఈ నేను చెప్పబోయి ఇది ఇక్కడ వదులు బయటకు వస్తే నన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేస్తా చెప్పంటారా నీవు నీ దేహము కాదు చాలా నన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేయడానికి సరిపడుతుంది అది అది జరపడకపోతే ఇంకోటి చెప్తున్నావునండి నీవు నీ మనస్సు కూడా కాదు మరి ఈ మనస్సు దేహము ఇవి ఏమిటి గుణముడు మరి నేనేమిటయా నేను గుణాలు కాదా కాదు మరి నేనేమిటి నువ్వు గుణాతీతుడు అది చర్చ మంచిది కాబట్టి గుణాతీతుడు విడిపోయిన దాన్ని మళ్ళీ రావాలి అని కోరుకోడు నా కాంక్ష తత్వగుణాన్ని పట్టుకుని ఉన్నవాడు నా ప్రకాశం అంతా వెళ్ళిపోయింది నాకు మళ్ళీ కావాలి అని బెంగ పెట్టుకుంటాడు ఎలాగో తెలుస్తున్నానండి ఒక ఆయన బెంగ పెట్టుకున్నారు ఏమిటి బెంగంటే ఆయన ఒకలవి మర్చిపోయారు ఒక ఇంగ్లీష్లో పండితుడు ఒకలవి రావట్లేదు ఏ మాట అందా ఉన్నా మాటతో అవసరం వెంగ నన్ను అడిగారు చూడండి నేను అనేది మర్చిపోయాడా అది మర్చిపోలేదా లేదు చాలు యూ ఆర్ సేఫ్ అదే మీ స్వరూపం ఇది ఒకది లేదు మీ స్వరూపం కాదు ఎందుకంటే ఈ యవ్వనంలో ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడికి ఆ భాష మీద పట్టు ఏర్పడుతుంది వయస్సు వచ్చి ఆ పట్టు పోతుంది అది సత్వగుణం పోతుందంటే పోతున్న సత్వగుణాన్ని గురించి బెండబెట్టుకోవడం చాలా తప్పు నేను ఇంకోటి దృష్టాంతం చెప్తా అని నేను లౌకిక అంటే సమాజ దృష్టాంతాలు చెప్తూ ఉంటాను ఒక పండితుడు వేద పండితుడు అవధాని కాదు పరమాంత స్వాధ్యాయు మంచి పండితుడు నేను ఆయన ఎదుగుదల ఆయన మర్చిపోతున్నారు వేద మంత్రాలు మర్చిపోతున్నారు గుర్తు ఉండట్లే ఆయనకి ఎవరో ఏం చెప్పారో తెలుసిన ఎవడైతే వేదాన్ని మర్చిపోతాడో వాడు నరకానికి పోతాడో చెప్పారు వాళ్ళు వీళ్ళు ఇలాంటివి పెడుతూ ఉంటారు అంటే వేదం చదువుకుని వాడు నరకానికి వెళ్తాడా వెళ్ళడు ఏ వేదము చదవని వాడు బాగానే ఉన్నాడు వేదం చదువుకొని మరిచిపోయినవాడు నరకానికి పోతాడు వాడికి దానికి ఒక మంత్రం కూడాను ఆయన ఆ పండితుడు అనకపల్లో ఉండేవాడు ఆయన పెట్టాడు కదా ఎస్థిత్యాజ సఖం సఖాయం మతశ వాచ్యి భాగో అస్తి ఇదీగూ శృణో క్యలసుగు శృణోతి నహి ప్రవేద సుకృత్యపంథామితి అనో మంత్రం ఒకటి ఉంది మీరు విన్న మంత్రం చాలా గొప్ప మంత్రం వేదాన్ని మర్చిపోవడం అంటే మనల్ని అనుగ్రహించేటువంటి పరమేశ్వరుణ్ణి మనం నిరాదరణ చేసినట్టే అటువంటి వాడికి ఆ జ్ఞానమునందు యోగ్యత అధికారం లేకుండా వాడికి పుణ్యమార్గము ఎప్పటికీ దొరకదు అని చెప్పాను ఆయన అని మంత్రం చదివేసి చెప్పేశాడు ఇప్పుడు నేను చదివిన మంత్రం చదివేసి చాలా ప్రమాణబద్ధంగా చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఆయన ధైర్యకి వెళ్ళిపోయి ఈయన గంగ పెట్టు ఏ మళ్ళీ పాఠ పుస్తకాలు తీసి దొరికితే అది మళ్ళీ గుర్తుండదు ఎక్కడికక్కడికి మరుగుతుంది నేను కలిశాను నేను చెప్పాను చూడండి వేదం మరిచిపోయింది మీరు కాదు బుద్ధి మరిచిపోయింది మీరు ఆ బుద్ధిలో పెట్టారు కదా మర్చిపోయింది నేను కూడా దృష్టాంతం మీ కాదు ఇప్పుడు మీరు ఈ ఏదైనా కొత్త సిమె స్టీలు స్టీలు సామానులు ఏదైనా కొన్నప్పుడు మీ పేరు చెక్కిస్తాను వాళ్ళు ఊరికే చెప్తారు అది ఫ్రీ వాడు చెప్తాడు మీకు ఫ్రీగా మీ పేరు రాస్తారు అని మీరు కొనేస్తారు మీ పేరేమిటండి అంటే తప్పుల దగ్గర వస్తారు మీరు చూసుకోకపోతే అని చెప్పేసి ఇనీషియల్ రాళ్ళ రాని చక్క కాన్ వస్తాయి అది చూడగానే రా కారు తెలుస్తూ కనపడతాయి ఇంటికి తెచ్చుకుంటాం మీరు రోజు భోజనం చేసుకోవడం తోగుకుంటూ ఉండడం భోజనం చేసుకోవడం తోగుకుంటూ ఉండం ఐదేళ్ళు అయ్యేటప్పటికీ అక్షరాలు చేరిపోతాయి కనపడం ఇలా అలాగ వేదం అంటే బుద్ధిలో ఇంపురింటి చేస్తారు ఎలా ఇంపురింటి చేస్తారో తెలిసినా వల్లెలు చెప్పి ఇంపులు ఇంటి చేస్తారు అలా మంత్రాన్ని వల్లే వల్లే వల్లే వల్లే చేసి ఇంట్లో ఇంటికి చేస్తారు కొంతకాలానికి చేరిపోతుంది అంటే మీది కాదు అది మీ దోషం కాదు మీరు ఆత్మస్వరూపు బుద్ధికి అలాగే అవుతుంది పెద్ద వయసు చెవి చెరిగిపోతాయి దాంట్లో మీకు నియమం లేదు మీ పాపం లేదు అన్నీ అలాగే మీదంటావా అవునండి అలాగేనంటావా అవునండి నేను మీకు హామీ ఇస్తున్నా కదా నువ్వు గట్టిగా చెప్పవాలి నేను గట్టిగా చెప్తున్నా యాదవ్ నేనే చెప్తున్నా ఆయన పరమహంస ముక్తుడు రామకృష్ణ పరమహంస ముక్తుడు నేను రామకృష్ణ పరమహంస ప్రతినిధిగా వచ్చి మీకు చెప్తున్నా టేకే ఆయన ముఖం పద్మలా విసింది పోలేను ఆయన అని అది సరే అర్థమైంది మీకు పాయింట్ నిముక్తాని కాక్ష కొత్త పోయిపోతూ ఉంటాయి పోయి వాటి అన్నిటిని పోయిందని దుఃఖిస్తూ కూర్చుంటాను బయట ఉన్న వాటికి అదే నియమం లోపల బుద్ధి ఉండే వాటికి కూడా అదే నియమము పోయిపోతుంది ఉన్నది ఉన్నది మంది కాదు పోయింది మంది కాదు మనది ఏది కాదు ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా నాది అన్నది లేదు అయితే పోనీ సృష్టిలోది నాది లేకపోవచ్చు సార్ ఇది ఇది నాదే ఇది నీది కాదు ఇది వచ్చింది ఉంటాయి నుంచి వేరే నుంచి వచ్చింది ఇది నీది కాదు పోనీ ఇది నాది కాదయా నేను చదువుకున్న ఫాంట్ నాది అది నీది కాదు అది ప్రపంచంలోంచే వచ్చింది వ్యాకరణం ఇవ్వండి అక్కడి నుంచి ప్రపంచంలో ఉంటాయి అక్కడి అది నీది కాదు పోనీ నా సుఖదుఖాలు అవినీవి కాదు మీ కర్మఫలం నువ్వు కర్తవికము భోక్తవిక మరి ఏది నాది నీది ఏదీ లేదు దాని హూఎం ఆయర్ స్టే హూఎంఐ హోల్డ్ అవుతుంది యు ఆర్ సింపుల్ అండ్ సింగిల్ యు ఆర్ సింపుల్ అండ్ సింగిల్ అని మీరు పట్టుకోండి అంటే అంటే నువ్వు నువ్వు సింపుల్ అండ్ సింగిల్ కాబట్టి మనస్సుతో సహ అంతా కూడా అనాత్మయే నేను తానే కాదు ఇక్కడ శంకర్లు అంటారు ఏతత్ నా పరప్రత్యక్షము లింగం చూడండి దేహంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది రోగం వస్తుంది ఏదో జ్వరం వస్తుంది జ్వరం ఉంది ఇబ్బంది ఉంది తేడా నొప్పి గలదు కానీ నేను రోగిని కాను మందు వేసుకోవాలి మందు వేసుకోవాలి ముందు వేసుకోవడం ధర్మం ముందు వేసుకోవాలి పోయింది రోగం పోయింది ఇప్పుడు నేను ఆరోగ్యవంతున్నా కాను అప్పుడు రోగిని కాను ఇప్పుడు ఆరోగ్యవంతుడను కాదు ఈ సంగతి నేను నా రోగము ఎడల ఎటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాను అనే సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది మీకు తెలుస్తుందా తెలియదు మీకు అలా తెలుస్తుంది ఇప్పుడు జ్వరం వచ్చి కొడుకున్నాను నేను ఆ జ్వరముడల మమేకమై ఉన్నానా లేక సాక్షిభావంతో ఉన్నానా అన్నది నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా మీకు తెలవదు మీకు తెలవదు జనరల్గా తెలవదు అంటే వీడు గబ్బోలు ఎక్కువ పెడితే తెలుస్తుంది కాముగా ఉంటే తెలవదు ఇది నెగిటివ్ టెస్ట్ ఇది కాముగా ఉంటే తెలవదు కానీ గంగోలు పెడితే మటుకు వీడు తాతాప్యాన్ని చెంది ఉన్నాడు అని తెలుస్తుంది కామ్గా ఉన్నాడు వాడు తాతాత్యం చెందాడో లేదో మనకేం తెలుస్తుందో తెలియదు కానీ వారికి మాత్రం తెలుస్తూ ఈ లింగము ఈ చిహ్నము కాబట్టి ఆయన ఏమంటారంటే మనస్సు ఎడల సాక్షిగా ఉన్నాడా గుణాతీతుడా లేక బంధంలో ఉన్నాడా అనేది ఇతరులకు తెలవదు తనంతట తనకు తెలుస్తతో ఉంటుంది ఏతటు పరప్రత్యక్షం లింగం నా ఈ చిహ్నము ఇతరులకు తెలిసే చిహ్నము కాదు ఇప్పుడు నేను పైకి నవ్వుతో మీతో మాట్లాడుతూ ఉంటా లోపల నేను ఉల్లాసంగా ఉన్నానా లేకపోతే దుఃఖంతో ఉన్నానా మీకు తెలుస్తుందా తె కానీ నాతో కాబట్టి ముఖం మీద నవ్వు పులుముకున్నంత మాత్రాన వాడు సుఖీ సుఖముగా ఉన్నాడు అని మీరు చెప్పగలరా చెప్పలే చెప్పలేదు వాళ్ళ లోపల దుఃఖమే ఉండొచ్చు ఇది అలాంటిదే కాబట్టి వాడిని చూసి వీడు గుణాతీతుడా ఆ మనస్సు విషయంలో గుణాతీతుడా లేకపోతే మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందిన అనే సంగతి చుట్టుపక్కల వాళ్ళకి తెలవదు కానీ ఆయనకి తెలుస్తూ ఉంటుంది మరి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఇచ్చి లింగములు ఉన్నాయా ఉన్నాయి అవి తర్వాత వస్తాయి ఇది మాత్రం పరప్రత్యక్షం అవ్వదు కింద అయితే ఇతరులకి తెలియకపోతే మరి ఏమిటది స్వాత్మ ప్రత్యక్షత్వాత్ ఆత్మ విషయమేవా ఏతద్ లక్షణం ఈ లక్షణం అంటే ఏమిటి మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి ఆ స్థితిగదులను సాక్షిగా దర్శిస్తూ ఉండుట వాడే గుణాతీతుడు అని కదా మనం చూసినాము ఈ లక్షణము ఇది ఇతరులకు తెలియదు ఇది కేవలము తనకే ప్రత్యక్షంగా తెలుసు తనకే స్పష్టంగా తెలుసు ఫోన్ వచ్చింది అనుకోండి ఏదో సంబంధం బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి ఇంక ఇప్పుడు చేసేది ఏముంది అయిపోయింది అయిపోయింది బ్యాడ్ న్యూస్ కానీ ఈ బ్యాడ్ న్యూస్ వల్ల నేను విచలితుడను అయినానా థర్తర్ బయానా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది తెలుసుకోవచ్చు థర్తర్ బవలేదనుకోండి విచలితుడను కాలేదనుకోండి అంటే గుడ్ ధ్యా మనము కనీసం కొంతవరకైనా గుణాతీతము అంటే మనకి అనుభవానికి వచ్చింది అని తెలుసుకోండి అదే హీ స్వాత్మవిషయం ద్వేషం ఆకాంక్ష పర పశ్య అదే మీ ఇతరులకు ఎందుకు తెలియదు అంటే ఎందుకు తెలియదేమిటండి ఎందుకంటే మీ హృదయంలో ఉండే కామన కానీ ద్వేషము కానీ మీకు తెలుస్తాయి తప్ప ఇతరులకి ఎలా తెలుస్తాయి మీరు ఆ సత్వగుణం పోయిందని దుఃఖపడితో మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారనుకోండి అది మీకే తెలుస్తుంది తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది అయితే వచ్చిన దాన్ని పట్టుకుని ఇది పోకూడదని పట్టుకున్నారనుకోండి అది మీకే తెలుస్తుంది తప్ప ఇతరులకు ఎలా అది మీకే తెలుస్తుంది మీరు ఎవరో వస్తారు అమెరికా నుంచి కోరుకుని వస్తాం పది రోజుల నుండి వెళ్ళిపోతాడు మీ మనస్సులో అల్లకల్లోలంగా ఉన్నదా అంటే వచ్చినప్పుడు ఉత్సాహం వెళ్ళిపోయినప్పుడు దుఃఖం అలా ఉండదా లేక ఇంచుమించు మోర్ ఆర్ లెస్ వికారము లేకుండానే ఉన్నారా అనే విషయం వాళ్ళకెలా తెలుస్తుంది మీకే తెలుస్తుంది అలాగే ఉంశాలు దాన్ని ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు ఏం రూపకాండా చేసుకునేది కాదు లేకపోతే పది మందికి ఎలా చెప్పి పూజలు అందినేదేమీ కాదు ఎవరికి వాళ్ళు ఆ గుణాత్మక చేరుకుని తమ తమ స్థితిని తానే తెలుసుకుంటూ అలా కాంగా క్వయక్ట్గా ఉండాలి చూడండి మహాత్ముల యొక్క లక్షణాలు ఏంటంటే క్వరెక్ట్గా ఉండాలి కాంగా ఉండాలి అల్లరి ఎక్కువ చేసేవాళ్ళు గడబడి చేసేవాళ్ళు అస్తమానం ఏదో చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అది మహాత్ముల లక్షణం కాదు మహాత్ములు వెరీ క్వయక్ట్ వెరీ కామ్ ఒక జటిలమైన శ్లోకాల్ని మనం రెండు క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది ఆ శ్లోకానికి మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసినాము వెరీ నైస్ మళ్ళీ ఈ పైన ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి అంటే మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి కనుక వీటికి టైం పడుతుంది డజన్ మ్యాటర్ ఉదాసీన గుణైర్యో విచాల్య గుణావర్తంత ఇచ్చేవా ఇది కూడా ఇదే పద్ధతిలో నడిచే శ్లోకం కానీ ఇప్పుడు ఆ గుణాతీత స్థితి ఇతరులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆ మార్పు రాబోతుంది ఈ శ్లోకం కాబట్టి ఈ శ్లోకం కూడా చాలా గొప్ప శ్లోకము దీన్ని తరచుగా మహాత్ములు టంకిస్తూ ఉంటారు దీని రామోయే శనివారం నాడు దీన్ని మనం టేకప్ చేత పూర్ణమద పూర్ణమిదము పూర్ణా పూర్ణము దు పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి